గేమ్స్ లో జాయిన్ మీ అందరికీ ప్రభు అయిన ఐశు క్రిస్తు నామంలో శుభాభివందనాలు అలాగే అందరికీ ప్రైజ్ లాడ్ దేవునికి కూడా కృతజ్ఞతలు ప్రైజ్ లాడ్ స్వరజ్ బ్రదర్ మీరు ప్రార్థన చేయండి చంద్రశేఖర్ అన్న పాట పాడతాడు నుంచి ఇప్పటివరకు కాచి కాపాడిన దాన్ని బట్టి స్తోత్రం మహాప్రభ మరీకొద్దిసారి దేవసీ మహాప్రభ కలుసుకునే భాగ్యం మాకు దయచేసిన దాన్ని స్తోత్రం దేవా దేవయశ్రీ ఈ రోజు చెట్టు మంది మర్చించారు మా ప్రతి ఒక్క బిడ్డ దేవా నీకు కృప చేత దేవసీ మహప్రభాక ప్రేమ వాశ్చల్యం చేత బ్రతికించిన దాన్ని స్తోత్రం మా ప్రభా ఇంకా అనేకలు రానిట్టున్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవయసప్రభ ప్రతి ఒక్క నెట్వర్క్ ప్రాబ్లం తీసివేయండి మా సన్నిధిలో వచ్చింది ఇంత మంచి భాగ్యం మాకు దయచేసి దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా లే ప్రతి ఒక్క వాక్యంతో మాత్రం మాట్లాడండి మా ప్రభ పాఠాల చేత మాతో మాట్లాడండి మా ప్రార్థన చేత మాతో మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డ దేవాన్ని అందరు భయపూతులుగా జీవించడానికి సాయం దయచండి నీకేం ఘనత మహిమా ప్రభావం చెల్లాల మా ప్రభ వరకు మమ్మల్ని నడిపించండి మా ప్రభా ఎటువంటి దేవాస్తే మా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సాయం దాయించండి మా యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవా నిన్ను దేవాస్తే ప్రేమించి వస్తున్నారు ప్రతి ఒక్క వాక్యం వాళ్ళకి దేవా వేస్తే మా ప్రతి ఒక్క నడవడికల్లో దేవా వాళ్ళ మార్గం అంతటిని సరళం చేయడానికి సాయం దాయించండి దేవ ప్రతి విని వాళ్ళు దేవాయస్సే మా ప్రభాని ఎందు భయభక్తిగా జీవించడానికి సాయం దయచని దేవ అనేకులు దేవాన్ని రక్షణ మార్గంలో ఉండాలి మా ప్రభా అనేకులకు మేము దేవాయసాన్ని శిష్యులుగా చేయాలి మా అటువంటి టాస్క్ మేము చేయట సాయం దయచని దేవా నీకు మిడైనా దీవున కుమరించండి దేవాయస్సే ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించ బిడ్డగా ఉంటు దేవా ఎంతో మంది నశిస్తున్నారు వాళ్ళందరి ఆత్మల దేవాయసీ మేము దేవాయసీ మహప్రభ పట్టే జాలర్గా చేయండి మా ప్రభా ఇక దేవాయస్య మా ప్రభ ప్రతి దేవ మనుషులు పట్టే జాలర్గా ఉండాల మా ప్రభ దేవా ప్రభు సాత ఎవరిని మింగుతున్నాను తలంపులన్నీ దేవాయస్సే మా ప్రభు తారుమారు కావాలా మా ప్రభ తిరిగే బిడ్డగా ఉంటకు సాయం దయచండి దేవా ఏమైనా అసహకార్యం ఉంటే తీసివేయండి మా ప్రభ ప్రతి దేవ తగ్గించుకొని తగ్గింపులో జీవించడానికి సాయం దయచేస్తారని త్వరగా రాబోతున్నేసి క్రీస్ పేట వేకొచ్చున్నాం తండ్రి ఆ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అన్నా మీరు పాట పాడండి సమీపించలే తేజస్సులో నివసించు నా ఏసయ్యా సమీపించలేది తేజస్సులు నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమోదును నేనే ముదును ఏమవుద్దును నే నీ మోదును ఏమోదును నేనే ముదును ఏమోదును రు సమీపించలే తేజస్సుతో యువసించు నాయసయ్యా ఇహక బందాలు మరచి నీయ దుటే నేను నిలచి ఇహలుకబందలు మరచి నియదుటే నేను మిలచి నీవిచు బహుమతులు స్వీకరించీ నిత్యానందముతో పరవసించు వేలా ని విచు బహుమతులు స్వీకరించీ నిత్యానందముతో వ సిను నీని మనో ఏ మౌను నీని మనో ఏ మనో ఏ మనో నీ నీ సమీపించలే తేజస్ ఇవ సించు నాయ్యా పనలుకమహి మనుతీ నిద పద్మముల పైరి పనలుకమహిమనుతలచీ నీపాద పద్మములపై యోనిగి పరలోక సైన్య సమూహలతో కలసి నిత్యారాధన నీచేయో ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహలతో కలసి నిత్యారాధన నీచేయో ప్రశాంతేలా ఏ మో దునో నీని మోదనో ఏ మో దునో నీని మోదునో ఏ మొదనో నీనే మోదునో ఏ మో దునో నీనే మోదున యను సమీపించలే తేజస్సు నివసించు నా ఏసయ్యా పరలోకమహిమను తలచీ నీ పాద పద్మములపై పరలోకమహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహ ఫలతో కలసి నిత్యారాధన నీచేయ ప్రశాంత వేలా పరకసైన్యసము ఫలతో కలసి నిత్యరాధన నీచేయ ప్రశాంత వేలా ఏమో నీని మోదనో ఏ మోదును నేనేను యరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయా జయించిన వారితో కలిసి నీసింహాసనమునే చరగా జయించిన వారితో కలిసి ీ సింహాసు చేరగా ఎవరికి తెలియని ఓ కృత పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభ వేలా ఎవరికి తెలియని ఓ కృత పేరుతో నిత్య మహిమలు నను పిలచే ఆ శుభ వేలా మో దును ఏ మనో నీ నీ మౌను ఏ మౌను నీ నీ మనో ఏ మౌను నీ నేను సిస్టర్స్ రాజ బ్రదర్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపమైడ జీవం గల దేవ ఏసు ప్రభా నీకెంతో నిన్న నేడు నిరంతరం ఏకరీతన గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవా నీకెంతో వందాలనైనా నా దేవా నా ఇక సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం భాగ్యాన్ని కృపలు మాకు అందరికి ఇచ్చేందుకు నీకు ఎంతో ఏసు క్రీస్తు పరిశుద్ధ నంబట్టి ప్రభా మేము ప్రార్థిష్టమైనా మా దేశంలోనైనా పన్నెండు రాష్ట్రాలు ప్రభాన తండ్రి చట్టాలు కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రభా మీ బిడ్డకు వ్యతిరేకంగా ప్రభ తీసుకొస్తున్నారు ప్రభా ఆ ఒకటన్నింటినీ ఏస్తు క్రీస్తునాములు కొట్టివేయ కొట్టివేయబడి కాక హాలలుయ్య నైనా ప్రతి ఆటంకపోతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తి మీరు గద్దించండి ప్రభావ నైనా ఈ స్థయానికి ఎంతో మీ బిడ్డల ఎలాంటి హాని జరగకుండా మీరు కాపాడమని ప్రధిష్టమైన భయంకరమైన దినాల్లో మీ ఉంటుండగా ప్రభావ నైనా ఏ దుష్ట శక్తులు వ్యతిరేకంగా ఉండే ప్రభావాటిని ప్లాన్ క్యాన్సిల్ చేస్తున్నాం ఏస్తు క్రీస్తునామలు మనుషులు ఉన్న దురాత్మ మీరు గొప్ప దేవాన తండ్రి శాసనాలను మార్చే గొప్ప దేవుడు ప్రభావ నా దేవానాడు ప్రభా ఇస్తేరు ముద్దకాయ ఇస్తే ప్రార్థించినప్పుడు ప్రభావ శాస్త్రానికి మార్చిన గొప్ప దేవుడు ప్రభా అయినా మీకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు ప్రభావ సమస్తం మీకు సాధ్యం ప్రభావ అయినా యహో ఒక ఏదన్నా ఉండనా మీరు ఆ వాక్యం మేము ప్రార్థిస్తాం గొప్ప దేవ నా తండ్రి శివకులకి ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి చట్టాలు రాకుండా వ్యతిరేకంగా ప్రభావ తండ్రిని క్యాన్సల్ చేయమని ప్రార్థిస్తాం మీ ఆత్మకార్యం జరిగించ గొప్ప దేవ రాబోయే దినాల్లో ప్రభా బహు విశేషమైన పచ్చర్య జరగాల అయినా నా తండేసయ్య అనేక ప్రాంతాల్లో ప్రభావ మీ సువార్త విస్తరింపబడాలా ప్రతి సంఘాల ప్రభా ఉజ్జీవంతో నింపబడి ప్రభా గొప్ప కార్యాల ప్రభా నా తండ్రి అనేక ప్రాంతాలు వెళ్ళి చేయాలా ప్రభావ అలాంటి గొప్ప కార్యాలు మీరు అక్కడ ప్రతి సంఘం ద్వారా మీరు ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి సంఘంతో నింపండి ప్రభావ ప్రతి సంఘం ప్రభా ఉజ్జీవింపబడి అయినా మీకు వాకిన్ని ప్రభా మీ సత్యాన్ని ప్రజ్వలింపజేయలాగానే సహాయపడమని ప్రాదిష్టం పోత విస్తారం ఉంది ప్రభా పని వారు కొద్దుగున్నారైనా శివకు మీరు లేపండి ప్రవ్వ ఉద్యీవంతో నింపబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన శివకు లేపండి నూతనంగా అభిషేకించి ఓ ప్రవ్వ ప్రతి శోధనలు ప్రతి శాస్త్రాల ఏసులను క్యాన్సిల్ చేయమని ప్రార్థిష్టం మీ ఆత్మకార్యం జరిగించమని మీ ప్రతి ప్రారం అయినా మీ సన్నిధి చేర్చుకునేందుకు నీకు ఎంతో వందలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టం తండ్రి ఆ మెయిన్ నా దీవానికి శుతం మీరు ఉంటే ఎట్లా మాట్లాడే అదే మాట్లాడి పెట్టండి అదే వాక్వి శక్తి తెచ్చి జ్ఞానం తెచ్చి ప్రశాదం నడిపి తెచ్చని నా దీవానికి శుతం చేసాం అబ్రాహం సాకుల దీవానికి వాక్యం వింటానికి వినగల చూసి మనసు తెచ్చని గ్రీస్ కలిగిన మనసు ధర మాకు నడిపించి సైతాంతాలు కాల్చి అర్థం అపుస్తకారం చూసాం రెండో అధ్యాయము రెండో అధ్యాయం ఫస్ట్ నుంచి బ్రదర్ చదు చదు చదు కోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చవిట కూడి ఉండి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు నా తండ్రి వాగ్దానం కోసం మీరు కనిపెట్టు శిష్యులు ఇంకా పరిశుద్ధాత్మ పొనుకలేదు ఇంకా మీరు హరిశనంలో పోకుండి నా తండ్రి వాగ్దానం కోసం పెట్టుమన్నాడు ఎందుకంటే ఏసు ప్రభు తన సేవల శిష్యుకు చెప్తారు నేను పోతా మీకు మంచిది ఆదరణకర్త వచ్చి మీకు అన్ని భోజిస్తాడు కానీ ఆదరణకర్త ఇవ్వాలి అది ఏసు ప్రభే కానీ క్రైస్తుర సంఘం గ్రహించలేకుండాది కనుక ఎందుకంటే పరిశుధాత్మ లేకుండే మనం గ్రహించలేము మనం సత్యాన్ని గ్రహించలేము పరిశుద్ధాత్మ లేకుండే కనుక ఇక్కడ జీపుతున్నాడు దేవుడు వెంతు ఏం చేస్తున్నాడు వాళ్ళందరూ పండుగ తాగుతూ పండుగ చేసుకుంటే వీళ్ళ ఆ కూర్చొని ఉన్నాడు ఆసక్తితో అందరూ ఒక నూట ఇరవై కూసని కూర్చొని దేవా కావాలా కానీ నీకు ఎప్పుడు ఆసక్తి ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు వస్తాడు ఆసక్తి ఉండాలా నీళ్ళు పాపం ఉండద్దు ఎందుమంటే ఏసుప్రభు పరిశుద్ధి కనుక మనమే పరిశుద్ధి ఉండాలా ఏసుప్రభు పరిశుద్ధి ఉంటేనే మనల్ని రాగలరు పరిశుద్ధి లేకుంటే అది అసాధ్యం రాలేదు ఆయన ఆయన అప్పుడు వాళ్ళు ఏం చేసిండంట పెంతుకొస్తు అందరూ అక్కడ ఏం చేస్తుండ్రు ఆ పండు పండుగలతో అంటే తిను తాతో మంచిగా అక్కడ చేస్తుండ్రు ఆ కాలంలో కానీ వీళ్ళేం చేస్తుండ్రు దేవా మీరు వాగ్దాన కోసం కనిపెట్టుకుని ఆసక్తి ఒకటే మనసు కలిగి ఒకటే ఆసక్తి కలిగి వాళ్ళ కలి కలిగి పెట్టుంటారు ఈ ముఖం మనకు ఆసక్తి ఉండాలా ఆసక్తి ఉంటేనే పరిశుధాత్మ దేవుడు వస్తాడు ఆసక్తి ఉండాలా మనం ఐక్య విచారణ కొట్టుకుంటే పరిశుధాత్మ దేవుడు ఐక్య విచారణమే మనకు పాపంగా అడ్డకు కనుక ఆసక్తి కలిపి వాళ్ళు ఏం చేస్తు ఆసక్తి కలిగి ఉండే కనుక ఏం చేస్తాం అప్పుడు వేగముగా వీ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇల్లంతయు ఇల్లంతయ్యో నిండాను అలా లియ చూడండి వేగం గుడి ఆకాశం గాలిగా పరిశుద్ధాత్మ గాలిగా వచ్చిండు అలాయ వచ్చి ఏం చేసిండు వేగంగా వాళ్ళు ఉన్నిగా కూడికి వచ్చింది ఇది ఆసక్తి అలా చూడండి ఇంకేమంటారు అక్కడ చూద్దాం మనం మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా ఒక్కొక్క మీద రాలగా అంటే అందరి మీద లాగింది అది అగ్ని జ్వాల మీద అంటే అందరు ఎంతమంది అందరి మీద అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అలా అందరు పరిశుధాత్మ ఇంటి వాడ వారై వాళ్ళ వాక్ శక్తి ఇవ్వబడింది అలా ఇది ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినది కొలది అన్య భాషలలో మాట్లాడాలి అలా చూడండి పరిశుధాత్మ వచ్చినప్పుడు సూచన నువ్వు అన్ని భాషలు ఇస్తే వస్తాయంట పరిశురాత్మ ఉంటున్నప్పుడు పరిశుధాత్మ ఉన్నప్పుడు అన్య భాషలు వస్తాయి అన్య భాషలు మనం చూస్తాం పరిశుద్ధాత్మ బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నట నీకున్న ఇగ్వాన ప్రార్థన చేస్తున్నట నువ్వు బలినప్పుడు నీకు సహకారం ఉంటానట అంటే ఎంతోమంది పరిశుద్ధాత్మ పొందుకెళ్ళకుండా చంగలు పోతుంటూ పోతుంటూ వాక్యం కానీ గ్రహించే స్థితిలో ఉన్నది లేఖరి ముందరూ మీరు ఫలించలేదా అని ముందన్న శిష్యులు చెప్పిం పరిశుధాత్మ ఉంటే మనకు అది గ్రహంపేస్తుంది ఎన్నోసార్లు చెప్పిన మీరు ఇంకా గ్రహించలేదా నేను చెప్పిన మాట అంటే సరిగ్గా ఉన్నవరు గ్రహించలేడు కనుక ఇక్కడ చూస్తే మనం వాకు శక్తి వచ్చింది అయితే మనం చూస్తాం మనం ఇక్కడ చూస్తాం మనం అపోష్టకారం చాప్టర్ నైన్ లా సెవెంటీన్ చూసాం అననేయ వెళ్ళి ఆ ఇంత ప్రవేశ ఇక్కడ మనం చూసి చూడు ఇక్కడ మనం చూస్తాం సౌలం నుంచి మనం చూస్తాం ఈ లేఖనంలో సౌల నుంచి చూస్తాం అనన్య తన ప్రార్థన కూర్చినప్పుడు ప్రార్థన ప్రార్థన కూర్చున్నప్పుడు దేవుడు ఆయనతో అననియంతో మాట్లాడినాడు ఒక వ్యక్తి సౌల నుంచి విచారించి మనకు తెలుసు ఈ లేఖనంలో సౌలం నుంచి విచారించి ప్రభా పోని కోసం నేను బలమైన సాధ వాడుకుండా అయితే అననియ దేవుని మన దేవుని ఆత్మదానం నడిపిస్తున్నాడు ఎవరికి దగ్గర పోతు దగ్గర వచ్చి ఎప్పుడు చెప్తున్నాడు అని అని ఒక వచ్చి ఏమంటాడు అక్కడ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఆ అతని ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులు హలలియ చూడండి అలలియా చేతులు ఉంటే ఒక ఇంట పోతే చేతులు కొందరు షేక్ అయితేనే ఉంటారు నేను సేవలో షేక్ అయితే దేవుంతా వాళ్ళ బాడీ అంతా షేక్ అయితే ఉంటుంది అలలియా సేవలు జరిగింది షేక్ అయ్యి వాలి ఇచ్చ అయితే ఈ అననియా పోయి చేస్తుందా అక్కడ చేతి ఉంచినక సౌల సహోదరు నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన రవ్వైన ఏసు నీవు దృష్టి సౌల నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ఆ ఏసు నీవు దృష్టి పొంది నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపినాడని చెప్పాను చెప్పాను హలో దీ చూడండి ఆయన పరిస్థితి ఉంటే ఆయనకు మనం ఉద్దేశం దిగాలి దాన్ని తీయకు ఎందుకంటే సౌలు చీకట్లు ఉన్నాడు ఎందుకంటే ఆ చీకట్ వెలుగు చూడకండి ఏమైనాడు ఆయన గుడితనం ఆయన ఆయన ముంగట ఉండంటే మన పరిశుద్ధాత్మ నిండిన ఉంటే మనం ఆయన దగ్గర నిలబడగలం మనం ఆయన పరిశుద్ధి కనుక ఆయన పోలిక మనం నిలబడగలం ఎందుకంటే పరిశుద్ధాత్మ సంఘంలో భోజిస్తలే మీరే పరిశుతాత్మ పొందాలా పొందాలా అని చెప్పాలా హిందూ అంటే ఆత్మ లేని కాడని రోమ సంఘంలో ప్రకటించిన పౌలు తన లేఖంలో ఏం చేసిన పరిశుధాత్మ లేని వాడు నా వాడకాలంటే నీకు మోక్షం ఎంటి లేదు ప్లీజ్ ధరించిన భాషం అంటే క్లీజ్ ధరించుకున్నావు కానీ ధరించుకున్నంటే ఎవరు పరిశుతాత్మ దేవుడే అయితే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ చదువు అప్పుడు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి అప్పుడే అప్పుడు ఏం చేసినంట అప్పుడు చేపట్టి ప్రార్థిస్తే పొరలు పొంది ఏం చేసినంట అప్పుడు ఏం చేసినట్టీసం పొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడేను బలపడేను పిమ్మట అతడు దమస్కలోనున్న శిష్యులతో కూడా కొన్ని దిడుమలు హలో ఇక్కడ చూస్తాం మనం ఇక్కడ చూస్తే వాస్తవం పొందంగా ఏం చేసిందంట ఇక్కడ చూసాం మనం ఎంతో చూసాం పదహారు పద్దెనిమిది వచ్చినమ్మా సెవెంటీన్ చూడు పరిస్థితి సెవెంటీన్ చూడు అననియ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అనన్యా నుంచి ప్రవేశించి సౌలు దగ్గర అక్కడ ఇంట్లో ఉన్నాడు ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రవ్వన ఏసు నీవు దృష్టి వచ్చిన మార్గంలో కనబడి అక్కడ మాట్లాడుతున్నా నీవు దృష్టి పొంది పశుద్ధాత్మతో నింపొన్నట్టు నన్ను పంపిడని చెప్పి ఇప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేసి పొందెను తర్వాత తరువాత తరువాత ఆహారము పుచ్చుకొని బలపడేను పిమ్మట అతడు దమస్కులనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను జరుగు ఇక్కడ ఇక్కడ చూస్తే ఓలీ గోసుని ఉంది ఇంగ్లీష్ ఇక్కడ పరిశుద్ధాత్మ అన వెళ్ళి ఆ ఇంత ప్రవేశించి అతని మీద చేతులుంచి కుల సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రవ్వైన ప్రవ్వైన ఏసు నీవు దృష్టి పొంది పశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను పంపి చెప్పాను అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి దృష్టి కలిగి ఆ పొందాను తరువాత తరువాత ఎయిటీనే పేద అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తి స్మం పొందెను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడేను చూడండి ఆహారం పుచ్చుకొని బలపడను ఇంకేమంటారు ఇక్కడ చూసే అన్నమాట అతడు దమస్కోలో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను ఇది ముఖ్యం ఉంది హలదయ్యూ శిష్యులతో అక్కడ దినం చేస్తున్న సావాసంలో శిష్యులతో కొన్ని దినమైన బలపడుతున్నాను ఇక్కడ కొన్ని దినం వాళ్ళతో సేవ చేస్తుంటా ఇక్కడ సౌలు మన పౌలు చూస్తే ఇక్కడ వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయనను కూర్చి ప్రకటించు వచ్చాను అలా ఎప్పుడు పరిశుధాత్మ నికు ధైర్యం వచ్చింది అని కుమారుని దేవుని కుమారు అని ప్రకటించాను ఇంకా ధైర్యం ఎట్లా వచ్చింది దేవుని వాకు శక్తి ధైర్యం ఇస్తుంది అలా దేవుని వాకు శక్తి ఇచ్చినాక ఈ సౌలు దేవునికి గెరిగిన వ్యక్తి ఎప్పుడు ఆయన బాప్సం పొందినాక పరిశుభాత్మ వచ్చింది వచ్చినాక అప్పుడు ఏసీ కుమార్ని ధైర్యంతో ప్రకటించినట్టు ధైర్యం ఇచ్చే దేవుడు ఆ ప్రమే కదా ఏసీ కుమార్ని ధైర్యంతో ప్రకటించి ఏం చేయమంటాడు కదా వినిన వారందరూ విభ్రాంతిని ఉంది విభ్రమ విభ్రాంతి పొంది ప్రార్థన చేయవారి ప్రార్థన చేయవాడిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా అలడిగా చూడండి అలడియా ప్రార్థన చేసే వరకు ఏం చేసిన నాశనం చేయదు కంటే పత్తలకు ఏం చేసిన నాశనం చేసిన ఇతడే కాదా ఈ స్థౌలని వ్యక్తి ఇంత ఏషకుమారు ధైర్యం చెప్తున్నాడు ఇంత ధైర్యం ఇక్కడ ఇతడే కాదా అయితే దేవునికి తిరుగుబాటు చేసి అనేకులు ఏం చేసినంట ప్రార్థించే వరకు సంతాన పోయినాడు అందరూ నాశనం చేస్తాను పోయినంట ఎందుకంటే చీకట్లుండే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది అని నడిపిస్తుంది ఈ పౌలుని పరిశుధాత్మనిపి అయితే మనం మీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి ఎందుకంటే దేవుడు రాక సమీపించింది పరిశుధాత్మ పోయిందాక నువ్వు నీకు దేవుని ఆత్మ ప్రయత్నిస్తుంది ఏమంటారు ఇక్కడ వారిని బంధించి ప్రధాన కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చినాడని చెప్పుకునేది కొందరు చెప్తున్నాడా పరిశుద్ధం ఇక్కడవి కొందరకు బంధించి తీసుకోపోనా ఇక్కడ వచ్చింది ఇంకేమంటారు కదా అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఇది ముఖ్యం ఉంది అలా ఎక్కువగా మనం ఆత్మలో వాక్యంలో బలపడాలా ఎక్కువ బలపడాలా మనం దేవుని వాక్యంలో నానపడి ఎక్కువ బలపడితే దేవుని ఆత్మ ఏం నీకు నీ ఆసక్తి బట్టి అనేక స్థాయిలు ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు నేనే క్రీస్తు అని రుజువు పరచు తమస్కులో కాపరం ఉన్న యూదులను కలవరపరిచను అది అది ఏ యూధులు వాలగే కర్వపరిచనుట అది అది చూడండి ప్రస్తుతాత్మ వచ్చినప్పుడు యూదులకు ఆయన కలవడు ఇదే ఇదే పావులు ఇదే పావులు ఏం చేసినట్టు ఇక్కడ కోరంతి రాణి పత్రికలో కల్పిస్తున్నట కోరంతి నైన్టీన్ చాప్టర్ చూడు బ్రాస్ట్ కోరంతి అన్నా సారీ నైన్టీన్ చాప్టర్ బ్ర ఇక్కడ చాప్టర్ అపసుకరం తొమ్మిది అధ్యాయం జరిగినది కొరంతి ఉన్నప్పుడు సేవ చేస్తున్న ఉండగా దేవుని ఆత్మ నడిపిస్తుంది ఒకరికి ఆసక్తి ఉన్నది ఈ పౌలుకు మన ఇక్కడ చూస్తే దేవుని ఆత్మ పౌలు ధర కల్పించినట్టు అప్పలోపు అక్కడ చూస్తాం మనమ్మా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎపేసినకు పైపై సంవత్సరం ఎక్కడక్కడ సేవ చేసి పైపై మళ్ళా ఎపేసికి వచ్చినట పౌలు ఎపేసికి వచ్చి ఏం చేసినట్ట అక్కడ కొందరు శిష్యులను చూసి వాళ్ళు సేవ చేస్తే కొందరు శిష్యులను చూసినట పౌలు చూసి అప్పుడు మాట్లాడుతుండ్రు దేవుని ఆత్మ ఎట్లా నడిపిస్తుంది అక్కడ మనం ఇక్కడ గమనించాలా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని వారిని అడగా అలా మీరు కదా అయితే సేవ చేస్తున్న మంచిదే మీరు విశ్వసించిరా అంటే ఎట్లుంటది అట మేము విశ్వసం లేకుండా మేము సేవ చేస్తున్నామా కానీ చెప్తారు కదా కొంత వైసీపీ చెప్పలే పౌలు చెప్తున్నా విశ్వసించి పరిశుద్ధాత్మ పొందితేరా దేవుని ఆత్మ ఏం చేస్తుంది పౌలు ధర అప్పలతో మాట్లాడుతుంది మీరు విశ్వసించి కరెక్టే మంచిది సేవ చేస్తున్న మంచిదే మీ పరిశుద్ధాత్మ పొందితేరా అంటే అక్కడ అప్పల ఏమంటాడు వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడు అన్న సంగతి మేము వినలేదని చెప్పి అలా చాలా సంఘంలో ఏం చేస్తున్నాడు పరిశుధాత్మ తెలియలేకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు పోతం చేస్తున్నారు పరిశుధనం ఉన్నారు అంటారు పరిశుధాలు ఉన్నారు వాస్తవం కొన్నిగా పరిశుద్ధం పరిశుద్ధాత్మ శివచ ఏముంది ఇక్కడ చూస్తే ఇక్కడ చెప్తాడు ఇక్కడ చూస్తే పరిశుద్ధం ఉండేది అని మేము అక్కడ అపోలో చెప్తున్నాడు పరిశుద్ధం మాకు తెలివింది తెలియదు అని చెప్తున్నాడు ఇక్కడ అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిత్ర అని అడగగా మీద మెట్టి తీసుకోబోతున్నాడు దేవుని ఆత్మ అది పొందిరి వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పి బట్టి బాప్సం పొంది చెప్పి అందుకు యోహ అందుకు అందుకు పౌలు యూహాను అని వచ్చి అందుకు పౌలు యోహాను తన వెనక వాణి వచ్చాని అందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పు చెప్పలేదు మారు మనసు విషయమైన మారు మనసు విషయమైన బాప్యసము ఇచ్చానని చెప్పాను అనది ఏం చేస్తుంది మారు ఉంది కదా పాప బాష్ట్రం ఇంకా పొందేలేదు ఎందుకంటే ఏసు ప్రభు మూడుదేం పోవాలా సమన్ తిరిగి ఇవ్వాలా అప్పుడు ఏం చేస్తుంది బాష్టం స్టార్ట్ అయింది అప్పుడుదాకా మన మనసు బాప్సం నుంచి పాపశమతో వాపసం ఎప్పుడు నుంచి అపోస్త కాలంలో పెరుతుర స్టార్ట్ అయింది అయితే ఇక్కడ చూస్తే ఏమంటుడు మీకు చెప్పలేదా ఆయన వారు ఆ మాట విని ఆ మాట అయిని ప్రభు ఏ నామైన బాప్యసం పొందిరి చూడు అసలు ఆ మాట అయిని మళ్ళీ ఏం చేసినడా ప్రభు ఏసిన నామంలో బాప్తం చూడండి ఇక్కడ అనన్యతో బాప్తం ఏం చూసినాడు పౌలు పొందినడు పౌలు ధర దేవుని ఆత్మ నడిపింపు ఏమంటుంది అపోలోకు బాసం ఇస్తుంది ఇక్కడ చూస్తే ఇది కరెక్ట్ అని దేవుని ఆత్మ ఒప్పించింది దేవుని వాకుశతి ఒప్పించి మళ్ళా ఏం చేసినంట పౌలు ధర అందరి శిష్యులు అపోలోకు అందరు బాస్త్రం పొందినట జూడు బ్రే అక్కడ జూడు తర్వాత తర్వాత వారి మీద పౌలు వారి మీద చేతులు ఉంచగా చూడండి హలో ఏం చేసిన బాస్త్రం పొందినగా చేతి ఉంచగా పౌలు ఏం చే పౌలు ఏం చేస్తుంటా అప్పల మీద అందరిశి మీద చేతి ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిను అనలియ వాళ్ళ మీద ఏమొచ్చిందంట పరిశుద్ధాత్మ మీదకి వచ్చి ఇక్కడ చూస్తాం మనం అనలియ చేతి వంటి ప్రార్థిస్తే ఏమొచ్చింది సౌలు పౌలుగా మార్చి పరిశుద్ధాత్మ ఇక్కడ చూస్తే అప్పలు ఏం చూస్తున్నాను ఇక్కడ పౌలు ప్రార్థించే పరిశుద్ధాత్మ మీద వచ్చిందంట ఇంకేమొచ్చిందంట అక్కడ అప్పుడు వారు భాషలతో మాట్లాడటకు ప్రవచించటకు మొదలు అలదియ బాసర రోజం ప్రవచన మనం వాళ్ళు మరిచిపెట్టింది హలదిగా వెంటనే వెంటనే దేవుడు కారణం చేసిన వాడు అలాది ఏం చేసినట్ట వెంటనే దేవుడు పౌలు ధర ఏం చేసినట్ట కారణం చేసిన వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు అంటే పన్నెండు మంది పన్నెండు మంది హలది అప్పలో కలిసి పన్నెండు మనుషులు ఏం చేసినట్ట అందరూ బాస్టం పొంది వాళ్ళందరూ ఏం చేసిన పరిశుద్ధాత్మ తొని వాళ్ళు నింది బాస్టం పొంది నిందిన వాళ్ళు పోయింది వాళ్ళు తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించచ్చు అప్పుడు తర్వాత ఏం చేస్తుంది దేవుని యాత్ర ఎక్కడ నడిపించి సమాజ మందిరం నడిపించు ప్రసంగించు దేవుని రాజ్యం ఒప్పించచ్చు ధైర్యంగా ధైర్యంగా మాట్లాడచ్చు మూడు నెలలు గడిపాను అక్కడ ఏం చేస్తు ధైర్యంగా మాట్లాడి ఆ ప్రాంతంలో మూడు నెలల గడిపిన చూస్తే ఇక్కడ పౌలు అయితే కొందరు కఠిన పరిచబడిన వారై ఒప్పుకొనక కొందరేం చేస్తున్నారు దేవుని వాకుశక్తి అంటే దేవుని వాక్యం వాళ్ళు చోట ఇస్తారంట కొందరేం కఠినమైన ఒప్పుకొనక ఒప్పునక జన ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి అలా చూసి పావులు చూసి చూసి వాళ్ళకి విడిచి వెంటనే విడిచి ఏమంటే అక్కడ విషయలను ప్రత్యేక పరుచుకొని ప్రతి తారుణ్ అను ఒక తారుణ్ణ పాఠశాలలో తరికించు వచ్చాను అలా చూడండి ఎక్కడ చేస్తుండ్రు పాఠశాలలు అంటే అక్కడ చేసే స్కూల్లో ఏం చేస్తున్నారు తనకి అక్కడ మీ అక్కడ ఏం చేస్తున్నాం ప్రే జరుగుతున్నాడు అక్కడ చూసేవా రెండేళ్ల వరకు ఇలాగ జరిగాను వేరే వరకు అక్కడికి అక్కడ కనుక యూదులేమి గ్రీసు దేశలేమి ఆశయలో కాపురం ఉన్నవారు అందరూ ప్రభు వాక్యం అని ప్రభు వాక్యం వినిది అందరు ప్రభు వాక్యం వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను ఇది ఉన్నది అపోస్తకారం పౌలు చేత విశేష కారం చేశను అలాని అపోస బోధలో పావులు చేసిన విశేష కార్యం మనం ఇక్కడ ఏ శ్రీకారం చేసిన దేవుడు పౌలు ధర విశేషమైన అద్భుతములు చేయించను విశేష అద్భుతం చేశాను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనా నడికట్లనైనా అలా అతను చేత గుడ్డైన చేతలను నడికట్లు రోగుల యద్దకు తెచ్చినప్పుడు రోగులకి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను విడిచను హళదిగా ఇది వాగ్దానం చేసినాడు మీరు నమ్మి పాప్సం తీసుకొని రక్షింపబడతాడు మార్చి మాత్రం చెప్పిన కదా నమ్మి వారు మమ్మి బాప్సం పొందును రక్షింపబడుతున్నాడు నామన్న దయ్యలే ఇది ఒక వాగ్దానం నీ నమ్మి పరిశుద్ధాత్మ పొందుకొని ఈ విధంగా నువ్వు అయితే ఇక్కడ పావ అప్పుడు వార్సం తీసుకొని నమ్మి అప్పుదాకా నమ్మలే కానీ అనన్యా పోయినాక అప్పుడు నమ్మిన తర్వాత పరిశుధాత్మను నింపబడి ఏం చేస్తున్న పరిశుధాత్మను నడిపి ఒక శిషిం కలిసి మళ్ళీ ఇక్కడ చూస్తే పౌలు ధర విషకం చేస్తుండ అక్కడ చదువురా అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను కొందరు యూదులు పౌలు దేశ సంతకాల కొన్ని మాంత్రులైన యూదు యూదులు పౌలు ప్రకటించే ఏసు తోడ మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వాణి మీద ప్రవ్వైన ఏసు నామమును ఉచ్చరించటకు పూనుకునిరిస్తా మేము ఆ దయ్యం పట్టిన వాళ్ళ మీద ఇక్కడ చూసే యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అలా ఈ ఏడు కుమారులు ఎవరు కుమారులంట ఇక్కడ ఇక్కడ శవయ శవయ అంటే ఒక ప్రధాన యాజకుడు ప్రధాన యాజులకు మళ్ళీ చూసి సౌలు చేస్తున్నా కదా నేను మీ చేస్తాను ఏం చేస్తున్నా ప్రధాన యాజకులు వీరివి పొడుకునడా అంటే దేవుని ఆత్మ పొందకుండా అయితే ఏమంటారు వీళ్ళు తన సొంత తన పోయించి మీ చేస్తాం అక్కడ చూస్తాం మనం చూస్తాం అక్కడ అందుకు ఆ దయ్యము అందుకు ఆ దయ్యము నేను చేస్తును గుర్తెరుగుదును చూడండి హలద్య దయ్యం ఏసు గురించి ఇస్తుంది దయ్యం ఇక్కడ ఏం చేస్తుంది ఏసు గురి మనం చాలా జాగ్రత్త ఉండాల హ ఎందుమంటే ఏమంటుంది దయ్యం ఇక్కడ నేను వేసుని ఎరుగును గుర్తెరుగుదును పౌలుని కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడగగా హలద్య నేను ఏసుని గుర్తెరుగును పౌలు గుర్తెరుగును మీరు ఎవరెరగా ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి దయ్యం పట్టిన వారి వారి ఎగిరి పటి ఎగిరి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచను అలా ఇద్దరిని వంగదీస ఇద్దరిని వంగదీసి గెలిచాను అంటే వీళ్ళు పోయి దయ్యం మీద పనేక ఉల్టిగా ఏమైంది వీళ్ళకి రివర్స్ లేదంటే పరిశుద్ధాత్మ లేకుంటే మనం ఏమీ చేయలేం మనం పరిశుద్ధాత్మ ఈ అంతే కాలంలో పరిశుద్ధాత్మ పొనుకోవాలా ఎప్పుడో జ్యువేర్ గంధంలో చెప్పండి మీరు అంతే కాలం మనం లాస్ట్ కాలంలో ఉన్నాం పరిశుధాత్మ కోసం కనిపెట్టుకోవాలా పరిశుద్ధాత్మ వచ్చిన భాషలు వస్తాయి నువ్వు భాషలతో మాట్లాడాలా ఇక్కడ చూసే రోమాధ్యాయం జుడు బ్రేద్ ఇక్కడ పరిశుధాత్మ ఏం చేస్తే రోమాధ్యాయం ఏం చాప్టర్ ట్వంటీ సిక్స్ చూసాం ఎనిమిదాధ్యాయం బేదర్ ట్వంటీ టూ బేదర్ ట్వంటీ ట్వంటీ టూ చదువురా క్రిస్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీ ఉంది ట్వంటీ సిక్స్ చదువురా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఓకే ఓకే బెదర్ అటువల్లి ఆత్మ మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు అలలియా ఇక్కడ చూస్తే పరిశుధాత్మ ఏం నీలో ఉండి నేను సాయం చేస్తానంటే పరిశుధాత్మ ఉండి నీలో సాయం చేస్తానంట అలలియా మన బలంతో ఎప్పుడు మన బలంతో పరిశుధాత్మ ఏం చేసి ఏమి సాయం చేస్తానంట ఆయన అలదియా ఇది ముఖ్యమంది పరిశుధాత్మ దేవుడు మనకు సాయం చేస్తానంట ఇంకేమంటాడు అక్కడ చూడు పౌల భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు ఎలా అనగా మనము ఎలాగూ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనే మనకు తెలియదు కానీ అలా మనకి పరిశుధాత్మ లేక ఉత్తంగా ఎట్లా ప్రార్థన చేయాలి తెలియదు గాని. ఉచ్చరింప సౌక్యము కానీ మూలుగులతో అలాది ఏం చేస్తాం పరిశుధాత్మ ఏం చేస్తాం పరిశుధాత్మ లేకుండా మనకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు కానీ ఇక్కడ చూస్తాను ఉచ్చరించే మూలుగతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము తన ఆత్మ మన దేశంలో విజ్ఞాన ప్రాధితి పరిశుధాత్మ దేవుడు సాయం చేస్తానంట పరిశుధాత్మ నీకు భాషలు వస్తాయి భాషలతో నువ్వు మాట్లాడకపోతే నీ ఆత్మకు ఏమవుతుంది బలం నీకు పరిశుధాత్మ మన కొన్ని సంఘం పరిశుధాత్మ తనకి క్షమం కనుక ప్రౌత్మ సంఘంకి క్షమని చెప్తాడు ఎందుకు చెప్తలేరు మీకు స్వస్థత ఇస్తుంది కరెక్ట్ వాక్యలు చెప్తున్నా మంచిదే స్వస్థత ఇస్తాడు దేవుడు చేస్తాడు ఇది చేస్తాడు ఒక దినం నీకు శోధనైతే ఎట్గా తీర్కొంటాను పరిశుద్ధాత్మ లేకుండే పరిశుద్ధాత్మ లేకుండా శోధన పెట్టుకునే వెంటనే పడిపోతావు కదా వాడు వేసే బాణానికి పడిపోతావు వాళ్ళు వచ్చే శోధనకు పడిపోతావు కానీ పరిశుద్ధాత్మ పొందాలని మనం చూస్తే లాజర్ నుంచి ఏం చేసినాడు ఏకే కుమార్ ఏం చేసినాడు లాజర్ మూలుగుతో ఏం చేసినాడు ఆత్మలో ప్రార్థన లాజర్ లాజర్ మన చూస్తాం మనం వివాంసులతో పదకొండో అధ్యాయంలో అప్పుడు పోతున్న లాజర్ మనం రాజార్ గారు సమాధిలో ఉన్నప్పుడు ఎట్లా చేసినాడు సాధన చేస్తే ఏం చేసినాడు రాజార్ బయటికి కదా కానీ దేవుడు ఈ లేఖను చూపించినాక పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టుకోవాలా ఎప్పుడు పరిశుధాత్మ నుండి ఎత్తి పడను దాన్ని ఏం చేస్తాం ఎదుర్కొంటాను పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఇదే పౌలు చూస్తే తిరుగుబాటు చేసిన ఈ సౌలు పరిశుద్ధాత్మ కోసం ఏం చేస్తున్నాడు షాఖీగా ఉన్నాడు ఇక్కడ చూస్తే మనం అయితే చదువు హలోపోతే వినిపిస్తుంది వినిపిస్తుంది చదువు సిక్స్ చదువు ట్వంటీ సిక్స్ అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సాయం చేస్తున్నా ఎలా అనగా మనము యుద్ధముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ కనుక చెల్లింపు సౌక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాము చేయిచున్నాను చేస్తున్నాను అయితే ఒకసారి ఏమైందంటే నేను నేను డ్యూటీ చేస్తున్నా నా శాతం చెప్తున్నాను నా నేనేం చేసిన చెప్తుంటే ప్రసోదాలు కనిపించే నేను ఆ మేడగడప సేవా చేసుకొని వచ్చి పడుకుంటే అప్పుడు పరిశుధాత్మ లేకుంటే భయపడి పారిపోతుంటే అక్కడ ఆ చూస్తే శోధంలో పడిపోయి పారుతుంటే ఒక్క రాత్రికి తెసి తొమ్మిది నుంచి నేను చేసినా నాకు అప్పుడు దగ్గర రాలే అలా ఐసు ప్రభ అది ఐసు ప్రభ అంటే రెండు గంటల వరకు అప్పుడు ఏం చేసి రెండు రెండు నాలుగు వచ్చి నాకు ఆటోమేటిక్ భాషలో వచ్చేసిన ఇట్లా కొట్టుకుంటా కొట్టుకున్నా అప్పుడు దగ్గర నేను చెప్పిన మన భాష చెప్పిన నువ్వు పరిశుధాత్మ దేవుడు వచ్చిండు ను ఇప్పుడు ను జాయిన్ చేయగల పోవని వాళ్ళు చెప్పిండు అయితే ఒక్క దిన ఏమైంది ఒక హోటల్లో ఏం చేసినా నేను డ్యూటీ చేస్తేప్పుడు మేము కళ్ళు ప్రార్థన చేసుకొని నీళ్ళు తాగినాక నా ముగ్గుటో ఒక మంత్రగాలు తెలియదు ఆ నేను నీళ్ళు తాగకుండా ఏం చేసినా వేరే నీళ్ళు ప్లేట్ చేసి నీళ్ళు అట్లా వచ్చినా డ్యూటీ టైం అవుతున్నాడు లంచ్ ప్లేట్ ఇచ్చి డ్యూటీ చేసి వచ్చినా వచ్చినాక ఒకసారి ఏమి నైట్ డ్యూటీ జరుగుతుంది అయితే దేవుని ఆత్మ నాకు ప్రయత్నం ఇస్తుంది మోకాలు ఉండు నువ్వు వర్షిబ్బే మోకాలు ఉండు వర్షిప్పే వర్షిబ్బే అది ఏంది ఎంత చేస్తాయంటారు దేవుడు అయితే మోకాలు వాళ్ళందరూ లోపల వర్క్ చేస్తున్నాను బయట ఉండి నేను మెల్లగా కోసం వర్షిప్ చేస్తున్నా వర్షిప్ భాషతో మాట్లాడతాటప్పుడు పెద్ద మంత్రగాడు పెద్ద మంత్రగాడు ఏమి చేసినాడు కదా నాకు దర్శనం వస్తుంది వర్షిప్ చేసి కలు పెద్ద మంత్రగాడు ఆ కప్పులో చాయ్ పంపిస్తుంది నాకు అయితే కప్పులో చాయ్ పంపిస్తుంది ఛాయ్ అలాంటి బాగుంది మాకు రేపటి బిజినెస్ ఆ నేను ఏం చేస్తుంది నోరు ఇప్పుతున్నా ఇట్లా ఛాయ్ తాకుతాను కప్పు వస్తుంది ఆ మంత్రంగా కనబరిస్తారండి నాకు అది కప్పు వస్తుంది దర్శన కప్పు వస్తుంది ఛాయ్ వస్తుంది తాకుతానికి వస్తుంటే లోపల నుంచి ఏమొచ్చింది వచ్చింది ఇట్లా పో వచ్చింది ఇట్లా పో అంటే నేను పరిచేస్తున్నాను ఎవరు చెప్పింది హింది పో ఆ కప్పు పరిస్థితి చక్కగా ఆ దర్శనాన్ని చూస్తున్నా చక్కగా పోయి ఆ మీద కూర్చున్నాడు ఆ మంత్రాడు తాకిపించింది తాగిచ్చ పడిపోయినాడు అప్పుడు నాకు తెలిసింది అమ్మా ఈ మంత్రవాడు ఈ కంపెనీకి దృశ్యం ఉండడా ఈయన పగ వాడు అప్పుడు తెలిసింది లోపట రుద్రాక్షలు ఇట్లా మౌన నాకు పడతాం చూసి అప్పుడు దేవానికి వందనని చెప్పినప్పుడు వాసన చూస్తే దేవుని ఆకు బలంగా గురించి మెల్లంగా కొట్టుకొని చేసినాడు అంటే దేవుని ఆత్మ చేసింది నీకు శోధన వస్తే రేపు ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది ఈ శోధన తప్పిస్తుంది ఒక్కసారి నేను ఇట్లానే సేవకు పోతున్నా సేవకు పోతున్నా సేవకు పోతుంటే దేవుని ఆత్మాపించి ప్రా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకొని ప్రేజిస్తుంది అయితే నేను పోవాలా బాలాజీ నగర్ బాలాజీ నగర్ పోతే ట్వంటీ ఫోర్ అక్కడ ఆకుతుంది మా తిరుమల గీలా ఆగది ఇష్టం లేదు అయితే నేను ఏం చేస్తున్నా అక్కడ సంఘం నడిప పోతుంటే ఏంది అని ప్లే చేసిన దేవా ఏం శోధన వస్తే నాకు కొట్టేది దేవా నన్ను ఏ అని ఒక నిలబడి ప్రార్థన చేసుకొని గంటసే భాషతో మాట్లాడి ప్లే పోయినాక బస్తాఫ్ దగ్గర నిలబడ్డా బస్తాలో నిలగడితే చూసిన అప్పుడు టూ వచ్చింది నాకు టూ వస్తే మేము సిస్టర్ సిగ్నల్ ఉంటది ఆపన్ అని సిగ్నల్ చూపిస్తే అదే మన స్టాఫ్ అని ఆప్తారు అయితే నేను సిగ్నల్ చూస్తే వాళ్ళు అట్లా సిగ్నల్ చూస్తే ఆపినాడు ఆపినాక నేను ఒక కాల్ పెట్టి ఇట్లా మన రాడ్ పట్టుకొని ఒక కాల్ పెట్టి ఇట్లా వేసిన సెకండ్ గేట్ వేసినాడు వాళ్ళు వేస్తేనే ఇట్లా పడిపోతానికి ఉన్నా ఎవరో నా కాల్ ఏం చేసిండ మళ్ళీ ఒక స్టెప్ దక్కి పెట్టేది ఒకటి కాల్ బయట ఉంది ఒక కాలు ఏం చేసింది పైన పెట్టి పెట్టింది అప్పుడు దాకా పానం పైన గాపర గాపరైపోయినా గాపర ఇచ్చి మళ్ళా కూర్చున్నా కూర్చున్నాక కొంతేసేపు చెప్పిన అమ్మ ఈ శోధం వస్తుంది దేవుడు అందుకోసం ప్రాధాన్యతమైన అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆరమించాల్సింది అలాదిగా ఏమంటాడు ఇక్కడ పరిశుద్ధాత్మను మనం పంటనే ఉండారా దివరాధన కనిపెట్టుకోడారా అలాదిగా పరిశుద్ధాత్మ ఇప్పుడు పొందుకుంటే నీకు సహాయకంగా ఉంటాడు నేను ఎన్ని శోధం జయించడం కనుక ఇక్కడ ఏమంటాడు దిశనాధిపతిగా ఐదో దేం ఈ జీసీ చూస్తుంటారు మొదటి దశలోని కదా ఐదో దేవ ఐదో ఎందుకనగా మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు అలా మనం ఎందుకు ఏర్పరచిన ఇక్కడ ఇక్కడ మనము మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చునను మేల్కున్న నిద్రపోతున్నానను మనతో కూడా జీవించ నిమిత్తము మనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు అలా మన కోసం ఆయన ముచ్చి పొందను కాబట్టి మీరిప్పుడు చేయి చిన్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి అలా ఏం ముఖ్యం ఉంది ఏం చేసేవాళ్ళు ఆదరించుకోవాలి సేమలు ఒకరినొకరు ఆదరించి కొన్నికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి అలాది ఒక్కొక్కరు ఏం చేయాలంట మనం క్షేమావృద్ధి కలిగించేయాలని చెప్తున్నాడు ఇక్కడ పౌల భక్తుడు ఇక్కడ మరియు సహోదరులారా మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభు నందు మీకు పైవారి నుండి మీకు బుద్ధి చెప్పి ఉన్న వారిని మన్నన చేసి బుద్ధి చేసిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవాలని వేడుకొని చాలా ప్రేమతో మాట్లాడాలని ఘనంగా ఎంచమని చెప్తున్నాను ఇంకేమంటుంది కదా మరియు ఒకరితోడు సమాధానంగా ఉండు ఒకటి ఒకటి ఉండని ఇంకేమంటాడు కదా సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా మేము ఇప్పుడు బోధించేమనగా అక్రమగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ఇది ముఖ్యం ఉంది తప్పిపోయిన కుమారుడికి ఏం జానం బుద్ధి చెప్పాలి అక్రమం చెప్పిన దేవుడు ఆకర్షం ఇప్పుంది కనిపెట్టుకోవాలా చెప్పాలా బుద్ధి చెప్పాలా ఏ బుద్ధి జ్ఞానం ఏ సు ప్రవ ఉంది చెప్పాలా అక్రమం చేసేవారు బుద్ధి చెప్పాలా మన ఈచ చెప్పాలా ప్రేమ చెప్పాలా అక్కడ నేనవకుండా ఏం ప్రార్థన చేయాలా మనం బుద్ధి చెప్పుడు ఇంకేమంటాడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అలదిగా ఎట్లా ధైర్యపడతాం నువ్వు వల్ల కాదు దేవుని వాక్యం ధైర్యపరచది దేవుని వాక్యం చేస్తుంది ధైర్యపరచ ధైర్యం ధైర్య చెడిగా బలహీనలకు ఊతనీయుడి దీర్ఘ శాంతము గలవార ఎండు దీర్ఘ శాంత గల ఉండడి కానీ సంఘం మీద కానీ బయట ఉన్నాడు అందరిగా జీవన శాంతం కలిగి ఉంటాడు ఇంకేమంటాడు పౌరవాసుడు ఇక్కడ ఎవడనో కీడునకు ప్రతి కీడు ప్రతి కీడిను ఎవనికైనా చేయకుండా చూసుకున్నాడు మీరే చూసుకోండి ఎవరి మీరే చూసుకోండి మీరు మీరు ఒకని ఒకడు మనుషులందరి ఎడలను ఒక మంచి ఎదురను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు మేల్సనీ నడిచినట్టు మేలైంది రక్షణ కదా కదా యాకూబ్ చెప్తాడు ఏమంటారు మీరు యాకు చెప్తాడు మనం అక్కడ చూస్తాం పాపం కలగదు అంటాడు యాకు మనం చూస్తాం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి ఎల్లప్పుడూ సంతోషం ఉండాలా పరిశుద్ధాత్మలో సంతోషం ఉండాలి ఎల్ ఎడతగా ప్రార్థన చేయాలా ప్రార్థన మానవ ప్రార్థన ఎడతగగా ప్రార్థన చేయమంటుడు మన ప్రభు చెప్పిన కనుక మీరు ప్రార్థన చేయండి ఎడతగ ప్రార్థన చేయండి ఇంకేమంటుడు ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుడి మన ప్రభువు కృతజ్ఞత చెల్లించుడి ఇక్కడ చెప్తున్నా ఇలాగ చేయుట ఏసు మీ విషయంలో దేవుని చిత్తము అలాది ఇలాగ చేయాలా దేవుని చిత్తం ఇది అని చెప్తుంది ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అలా ఆత్మను ఆర్పద్దును ఆత్మను ఆర్పకుడి అని చెప్తుంది ప్రవచించం చేయకూడి ప్రవచం నిరీక్షణ చేయడి అలాది ప్రవచం అంటే దేవుని వాక్యంనికి ఏం భయపరిచింది అది ప్రవచించి నిరీక్షణ చేయకూడదు అని చెప్తుంది ఇక్కడ సమస్తమును పరీక్షించి మేనైన దానిని చేపట్టుడి అలా లీయా సమస్య పరీక్షించి మేలుధాని పడే కేడియా ప్రతి ప్రతి విధమైన కీడనకు దూరంగా ఉండు దూరంగా ఉండడు ఇంకేమా సమాధానకర్త దేవుడే మిమ్మల్ను సంపూర్ణంగా పరిశుద్ధ పరిచిను గాక అలా సమాధాన దేవుడే మీకు పరిశుద్ధం పడను అలా లే దేవుడు ఎట్లా పరిశుద్ధి అంటా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం ఎట్లా తన వాక్యం తన ఆత్మ ధర ఇక్కడ మీ ఆత్మయు మీ ఆత్మ జీవము శరీరము మన ప్రవ్వైన ఏ అక్కడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక అతను దేవుని పరిశుధాత్మ దేవుడే కాపాడుతానంట అతని మన ఆత్మ జీవమును శరంను దేవుని వాక్యం దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తూ పరిశుభడతానంట ఆయన రాకడం చూస్తూ నిలబెడతానంట ఇవన్నీ నా రాకడైనా నిలబెడతానంట ఇక్కడ చెప్తారు ఇక్కడ ఏమంటారు మనం చూస్తాం లూకా ట్వంటీ వన్ చూసి నేను ముగిస్తా బ్రూకా ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ బ్రీ సెవెన్ ట్వంటీ బ్ర ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఇవి జరిగిన ఆరంభించినప్పుడు ఈ ఎంత జరిగిన అప్పుడు చూస్తాం మనం ఈ వాహనాలు ఉన్న రస్తుని అంతా వేదనకు దేవం యాజ్ఞలు ఏం జరగదు అంతా చూస్తే వేదన ఉంది మనం చూస్తాం నా రాకడానికి మీకు చెప్పిన డిసిజన్ మీ రాకడ ఏంది భూకంపలు యుద్ధ సమాచారాలు అక్కడక్కడ వేదన కలుగును మీకు ఇది వేదనకు సాధనని చెప్పింది జరిగి జరుగుతుంది లేకని మనం చూస్తాం మన కేపీఎం లో అన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఇది మనం ఇండియా మీదకు ఉంటే మనం ఇది జూడకాలమే ప్రవచనం మనకు ఇది జరుగుతుంది ఇది అన్ని జరుగుతుంది ఎక్కడ చూసాక చూస్తే అన్ని భయంకర ఆక్రమిస్తుంది ఎక్కడ చూసాకరం కానీ ఇక్కడ ఉంటుండ ఈ జరిగినప్పుడు ఈ జరగను ఆరంభించినప్పుడు ఈ జరగను ఆరంభించరంభించింది ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొని అలా ధైర్యం అంటే ఏంటి ధైర్యం తెచ్చుకొని తల ఎత్తుకుని అంటే దేవుని ఆత్మావాక్యం వాక్యం నువ్వు చక్కగా నిలబడతాం మన మత గుండు కదా చదవండు చక్కగా నిలబడతాం మనం ధ్యానం చేసుకుని తలం పెట్టుకొని ఇవన్నీ నిలబడండి మీ ఇంకా మీ విడుదల సమీపించదా నేను మీ విడుదల ఇప్పుడు సమీపించను హరయ్య ఎవరు చెప్తున్నారు శిష్యులు వ్యక్తుల్లో మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చెప్పాను టైం అయింది కనుక మీ విడుదల సమీపం ఉంది కనుక దేవును మేల్కొండి మనం జాలా పరిషదాత్మక నింపబడేలా అలా రాసంతా ప్లే చేస్తూ ఉంటారు సిస్టర్ వాషి వర్షిప్ చేస్తూనే ఉంటాయి వాసి భాష నుంచి మాట్లాడుతూ ఉంటాయి దేవు సైతాన్ శక్తి ఎంతో భయంకర వస్తూనే అయితే ఒక ముందు ముందు వర్షిప్ జరుగుతుండే జరుగుతుంటే ఒక సిస్టర్ కొత్త కొత్త వచ్చింది ఆ సైతాన్ అక్కడ బ్రదర్ మనం ఇద్దరం కళ్ళు దాగడం రా అని చెప్తుంట నిలబడిందంట ఆమెకు వచ్చిన దర్శనం సో నేనేం చేసినట్ట భాషలు తిన్న మాట్లాడితే మరింత అది బస్తే పోయింది కూలిపోయిందంట అది చెప్తుంది భాషలతో మాట్లాడితే ఆ భాషలు ఒక అగ్గిపోయి ఏం చేసినట్ట సైతాన్ని బస్ చేసినట చాలా దినానికి ఉంది ఇక్కడ రైలు ఫాస్టింగ్ పిల్లలు జరిగితే దర్శనం వచ్చింది అంటే మనం దేవుని ఆత్మ కొనుక్కొని దేవుని ఆత్మ కనిపెట్టుకొని ఆత్మ నడిపిస్తే దేవుడు ఏం చేస్తాడు ఎక్కడ నడిపియాలా మన పౌరు కేట నడిపించినడు ఎవరుగా వస్తుంది అక్కడ నడిపించి ఏం చేస్తాడు తన శిష్యుడిగా చేసి తన మహమతి చేసుకుంటాడు దేవుడు వాక్యం దీవించి కాక శోతం నా దీవానికి శోతం బ్రహ్మ సాకు దీవానికి శోతం వేసే శోతం ఆత్మ నిర్ణ వాడు కదా ఎసప్రభ అవును ఏసో ఆత్మ అంటే మీరే వేస ప్రభా నా దీవానికి శోతం ఏసో ప్రభావ పరిశుద్ధాత్మను ఆలనించి ఏసు నా దీవానికి శోతం ఏసో ప్రభానప్పుడు పరిశుధనం కనిపి పెట్టుకోవాలా ఆలపద్దు వేస ప్రభా ప్రవంచే నిలక్ష్యం చేయద్దు ఇది ఒక వాగ్ఞాన మీరు పౌలు ధర చెప్పింది ఎస్ ప్రభ నిరక్ష్య తొలగించండి ఆసక్తి తెచ్చని మీకు మా తండ్రింటికి ఆసక్తి మాకు తెచ్చని నా దివా నీకు సొత్తం ఎస్ ప్రభా నీకు విజేత చెప్పియాలా నీ మార్గం నడవాలా మీరు మాకు ఇంతవరకు నడిపించారు నా దేవ మీరు ఇంకా ముందు నడిపించి దేవ మీరు అక్కడ సమీపించింది కనుక ఇతరకు శిష్యులు చేయాలా ఇతరులకు పరిచయం చేయాలా మేము కనుక మేమందరం చేయాలా నాది అక్కడ తొలి సంఘాలు చెప్పింది ఆ వాగ్దానం మాకు సమీప చెప్పిన ఎసు ప్రభ అందరూ శిష్యులు చేయాలా అందరూ చేయాలా మీరే సాయకుండి మీరు ఆకలి మాకు సిద్ధపరచుకో మళ్ళీ ఇచ్చిన ప్రాంతం మన ప్రభుత్వ ప్రభు కృప మన కేందరూ మన మన కుటుంబంకు వాళ్ళ విద్యోలకు మనకు సదాకాలం మనందరూ చూడు thank you praise lord brothers and sisters